సంకీర్తన మూడు వందల యాభై కటకటా జీవుడా కాలము తోలుకొరాగా సటవటలనే పొద్దుగా సమతనయు చదివి కడపటను అందరి కొలిచేవుగా తమిగుని ప్రేమ నెంతయును గంగకుబోయి తమకించి నూతి నీరు తాగేవుగా తనువు ప్రాయము నమ్మి మాని చెనటి కర్మాలు చేసేవుగా వనరగ మీద ఒడ్డిన మొగులు నమ్మి దొనర నీళ్లు వెళ్ళదోసేవుగా ఎలమితో తిరువెంకటేశు గొలువగలేక పొలము రాజుల వెంట పోయేవుగా చిలుకకువలే బుద్ధి చెప్పిన కానలేక బలుమారుకే తోజు పడేవుగా